ఇవన్నీ అంటే మనస్సు ఉందండి అప్రాప్త్య మనసా సహ మనస్సు బయట వాటిని పట్టుకోగలుగుతుంది తప్ప తన స్వరూపాన్ని అది పట్టుకోలేదు అంచేతనే మనిషి యొక్క స్వభావం ఎలా ఉందంటే ఈజ్ ఆల్వేజ్ అవుట్ గోయింగ్ భోగ భోగము గోయింగ్ సుఖము ఔట్ గోయింగ్ దేవుడు ఔట్ గోయింగ్ అన్నిటికీ శాంతి అవుట్ గోయింగ్ మీకు శాంతి కావాలంటే ఏం చేయాలి ఎవరికో శ్రీశైలం వెళ్ళాలి కొనిషిషేందో మనం ఎక్కడికో వెళ్తే శాంతి వస్తుంది ఎక్కడ ఏదో పట్టుకుంటే సుఖం వస్తుంది దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు మనం వెళ్ళి ఉపాసన చేయాలి పూజ చేయాలి ఏదో చెయ్యాలి ఔట్ గోయింగ్ యాటిట్యూడ్ దట్ ఈస్ ది ఆబ్స్టకల్ అదే ఆబ్స్టల్ అంతర్ముఖుడు అని అంటారు బాగా ప్రశంసిస్తారు బహిర్ముఖ సుదుర్లభం అని లలితా సహస్రనామంలో నామం కూడా ఉంటుంది బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఈ లలితా సహస్రనామం వాళ్ళని పట్టుకునే గుంజేంటి ఏం చాలు ఏం చాలా ఎందుకంటే ఈ వాక్యం వాళ్ళకి ఏమర్థం అయ్యు నేను ఎప్పుడో పాతికేళ్ల క్రితం చూసిన లలితా సహస్రనామంలో నాకు ఇంకా నా మైండ్లో ఆ వాక్యం అలా ఉందంటే అర్థం ఏమిటి నేను దాన్ని చూసి పట్టుకున్నానా దీస్ ఈస్ ది థింగ్ కొట్టుకున్నా అది కొట్టుకోడు వీళ్ళు మనోరూపేక్షుకోదండా అనుంటే చెరుపుగడ కొట్టుకొచ్చి చేతిలో పెడతాడు అక్కడ ఏముంది ఇక్షుకోదండా అనుందా సేక్షుకోదండా అనుందా నామం లేదు మరి ఏముంది మనోరూపేక్ష పోదండా అని లేదు మనస్సనే చెరుపుగడగలది అని లేదు మనస్సు అనే చెరుకు కదా అంటే వీడు చెరుగ్గడ పట్టు కూర్చోపెడత ఏంటి తెలివి తక్కువ ధనం అనుకోవాలా చేతగా అనుకోవాలా చెరుగ్గడ పట్టుకురాకూడదండి చంద్రుడి వంటి ముఖం అంటే చంద్రుడి కేసి చూస్తూ ఇట్ ఈస్ నాట్ ది మూన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ది ఫేస్ దట్ ఈస్ బిఫోర్ యూ ఏం చెప్పమంటారు సో ఐ విల్ క్రాస్ ద బ్రిడ్జ్ అని ఐ కమ్ కమ్ టు ఇట్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అంటే మన కార్లో ఒకచోటి బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళమన్నా మనోరూపేక్షకు ఉందా అంచేతనే వీళ్ళందరికీ కూడా రూపకాలంకారం పాఠం చెప్పాలి చంద్రాలలోకం నాకు ముఖం నేను శబ్దాలు అది పంచకావ్యాలు అయిపోయిన వెంటనే ఇంకా కొంతకాలం నేను గురుకులంలో ఉండే సందర్భం వచ్చినప్పుడు మా నాన్నగారును గురువు గారు అనుకున్నారు వీడి పంచగ్యాలు చాలేవా చదివి చాలా దగ్గర తొమ్మిది సెకండ్ చదివాడు ఇంకేజ్ చదువుతాడు వాడు చూసుకుంటాడు అయితే మరి వీడికి ఏం చెప్పాలంటే అలంకార శాస్త్రం కొద్దిగా మనం ఇంట్రడ్యూస్ చేద్దామని అప్పుడు మాట వాళ్ళిద్దరూ అనుకున్నారు నేను చంద్రాలకంకి కూడా ఎస్టీఆర్ దగ్గర చదివాను ఆయన దగ్గర చంద్రాలలోకం చదివిన వాళ్ళు మీకు ఎవరో కనపడరు అందరూ భాష్యాలు వ్యాకరణం లేదు నేను చంద్రాలకం చదివాను ఆయన దగ్గర చంద్రాలలోకం ముఖం హిందూ ఇలాగే ఉంటుంది ప్రియురాలి ముఖము చంద్రుడు ఆ ప్రారంభం ఉపమాలంకారం అనన్వయాలంకారము నీ ముఖాన్ని ఓ ప్రియురాల నీ ముఖాన్ని చంద్రుడితో పోలుద్దాం అనుకున్నాను కానీ నాకు పోల్చడానికి మనస్సు రావటం లేదు అది అనన్వయాలంకారము ఉపమేయోపమ ఆ చంద్రుణ్ణి చూసినప్పుడల్లా నీ ముఖమే నాకు గుర్తు వస్తుంది అంటాడు లేకపోతే అనన్వయం అంటే ఇంకేదో అలాగో ఉంటాయి ఇవన్నీ దాని చుట్టే తిరుగుతాయి తిరిగి తిరిగి తిరిగి అతిశయోక్తి దగ్గరికి వస్తాం అతిశయోక్త అంటే ఏమిటో చెప్పమంటారా అంటే అతిశయోక్తం కాదు అంటే అతిశయంగా చెప్పడం అలా కాదు మరి టెక్నికల్గా శాస్త్రం ఒకటి ఉంది కదా దానికి అతిశయోక్త అంటే ఏమిటంటే చంద్రుడు ఉద్యానవనంలో సంచరిస్తూ వాళ్ళు వాళ్ళు కిరణములను అంతటా ప్రసరింపజేస్తున్నాడు అంటాడు ఉద్యానవనంలో చంద్రుడు ఇక్కడ ఇక్కడ ఉపమేయము చెప్పడు అసలు ప్రీరాలి ముఖం అనే మాట ఎంత గడుసుతో ఆ గడుసుదనం ఎంత గడుసుదనం అంటే ప్రీరాలి ముఖం అని అండడు చూపులు అండడు చంద్రుడు ఆకాశంలో సంచరిస్తున్నాడంటే అలంకారమే లేదు ఉద్యానవనంలో అది అనాలి మీరు అతిశయోక్త అవ్వాలంటే ఉద్యానవనంలో వాటర్ పెట్టాలి ఉద్యానవనంలో సంచరిస్తున్నాడు చంద్రుడు వాలు కిరణములతో అంతటా ప్రకాశం అంటాడు ఇది అతిశయోక్తి అదే అవుతుందండి ఇంక ఇప్పుడు దగ్గరకు వస్తాం రూపకాలంకారంలో ఉపమాన ఉపమేయములతో అభేదాన్ని చెప్తాడు ఎలాగా ంద్రహ రెండు ఒక్కటే అది ఇది ఏ అని అంటారు అది రూపకాలం కాదు ఈ మనోరూపేక్షద ఇవన్నీ కూడా రూపకాలం కాదు ఎనివే కాబట్టి ఆ అంతర్ముఖ అంతర్ముఖుడైన వాడికి మాత్రమే ఆ చిక్తి సమారాధ్య చిక్తి చిక్ అంటే సరిపడదు చిచ్చక్ ఎందుకంటే లలిత కదా చిక్తి అదండి సుందరమై అది సౌందర్యం అంటే లలిత అంటే సుందరి అని అర్థం అది సౌందర్యం ఈ బాహ్య సౌందర్యం సౌందర్యం కానీ కాదు ఇది సౌందర్యం అంటే ఏమిటి అంతర్ముఖంగా ఉండి తన స్వరూపంలో నిలిచి ఉండుట అటువంటి వాళ్లే ఆ లలితను తెలుసుకోగలుగుతారు బహిర్ముఖులు ఉన్నారే వాళ్ళకి సుతరాము లభించదు అని చెప్పారు కాబట్టి దూఢోత్మాన ప్రకాశత ఇది దుర్జ్ఞాతత్వ అలా ఉపాసన చేయటం తెలుసుకోవటం చాలా కష్టము అని చెప్పటం ద్వారా మీరు తప్పక దానిని ఉపాసన చేయండి అనే అభిప్రాయం కాబట్టి ప్రకరణమంతా కూడా రాజ్ఞుని యొక్క ఉపాసనకు చెందినది తప్ప అవ్యక్తము యొక్క ఉపాసన కానే కాదు ఇంకా ఉపాసన చేసి పద్ధతి కూడా చెప్పారు ఎలాగా తస్యవ జ్ఞేయత్వాకాంక్షణత్ అంటే ఏమిటి ఆ పరమాత్మనే నేను ఉపాసించాలి అనే కోరికను మీరు పెట్టుకోవాలి అటువంటి ఆకాంక్షను మీరు కలిగి ఉండాలి అని అక్కడ చెప్పారు ఇంకా ఎలా ఉపాసన చేయాలో కూడా చెప్పారు యచ్చేద్వాంగ్మనసీ ప్రాజ్ఞానాయ భాగాది సంయమస్ విహిత జ్ఞానమంటే ఉపాసన ఇక్కడ ఉపాసనన్నా తెలియ జ్ఞానమన్నా ఒకటే ఆ పరమాత్మను తెలుసుకున్న కొరకే పరమాత్మ అంటే ప్రాజ్ఞుడు ప్రజ్ఞానాయ ఆ పరమాత్మ యొక్క జ్ఞానము కొరకే వాగాది సంయమమును విధించినారు మ్యాండేటెడ్ ఏమని ఊరికే ఎక్కువగా మాట్లాడకు వాళ్ళు అసలు మాట్లాడద్దని చెప్పలేదు సంయమము వాగాది సంయమస్య సంయమము అనే మాట మీకు హోమాలజీ చేసేప్పుడు కూడా దాన్ని మాట్లాడతారు ఏమనంటే అగ్నిలో వస్తువు వేసేప్పుడు రెండు రకముల సంయమము ఉంటుంది ఒకటి ఏం వస్తువు వేస్తున్నావో చూసి మరీ ఏది పడితే అది అగ్నిలో వేయకూడదు అగ్నిలో మీరు ఆహుతిచ్చేప్పుడు నెయ్యి వేయాలి అది కూడా ఆవు నెయ్య అంతేగాని ఏదో సమ్ ఫ్యాక్ట్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అది పాలేయమని కాదు మండి ఇది ఏదో పాలేయమని కాదు ఆవు నెయ్యి వేయమని వీళ్ళు వెతికి వెతికి ఆవు మరి ఏదో ఒకటి ఏదో ఏదో నూనె ఒకటి వేస్తే కదా అలా కాదు అలాగే పుడక వేయాల్సి వస్తే మామిడి పుల్ల రాగి పుల్ల వేయాలి తప్ప చింత పుల్ల కుమ్మ పుల్ల వేయకూడదు అవి వేయద్ద ఇదే అది ఒక నియమం సంయమంలో ఒక యాస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఊరిక ఎక్కువ పారేకు మితంగా ఆధునిక కాలంలో మీకు అంటే టైం ప్రోగ్రెస్ చేయకూడదు ఇప్పుడు ఉదాహరణకి పూర్వం పదేళ్ల క్రితమో లేకపోతే ఇరవై ఏళ్ల క్రితమో భోజనాలు పెట్టారనుకోండి పది మందికి ఏను ఎలా ఉండేది ఏదో స్వీటు పప్పు గూర్రా పులుసు అలా ఈ రోజుల్లో మెను ఎలా ఉంటుంది పాతిక స్వీట్లు నాలుగు కూరలు ఆరు పచ్చళ్ళు ఇది కాక చపాతీలు అది కాక పూరీలు అది కాక మరొకటి మరొకటి ఇలా ఉంటుంది అంటే ఏంటి దెర్ ఇస్ అ ప్రాలిఫర్మేషన్ అంతటా పదార్థముల యొక్క ఉపలభ్యత పెరిగింది దీనికే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క ఎఫెక్ట్ సో పూర్వం గ్రామంలో ఓ రేడియో ఉండేది అది కూడా పంచాయతీ బోర్డులో ఉండేది ఇంకొక ఆయన ఉండేవారు చిక్కి శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవారు ఆయన దగ్గర ఒక గుళ్ళు రేడియో పెట్టుకుని అది ఆయన దగ్గర ఉడిగ రేడియో వీళ్ళిద్దరి దగ్గర తప్ప గ్రామంలో రేడియో తర్వాత ప్రాలిఫరేషన్ వచ్చి ప్రతి వాడి దగ్గర డజన్ రేడియోల దగ్గరకు వచ్చేది ప్రాలిఫరేషన్ ప్రాలిఫరేషన్ అంటే వస్తువులు అధికముగా ఉపలభ్యమవుతుంట ఈ పరిస్థితి నిర్మాణమై ఇండస్ట్రీలకెళ్ళ ఉంటుంది మెషిన్ ఏం చేస్తుందంటే లార్జ్ క్వాంటిటీస్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు మెషీన్ యొక్క లక్షణం కాబట్టి మెషీన్లను ఎప్పుడైతే మీరు వశం చేసుకున్నారో ప్రొడక్షన్ మీ వశం అయిపోయి మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ దాంతో ఈ యజ్ఞం యాగాలు చేసే వాళ్ళు కూడా ఊరికే పోస్తూ ఉంటారు నెయ్యి యజ్ఞానికి నెయ్యి తెప్పించండి అంటే పూర్వం బుడ్డీలో తెప్పించేవారు నెయ్య ఇప్పుడు డబ్బాలో తెప్పిస్తారు ఎన్ని డబ్బాలు తెప్పించమంటారు అని అడుగుతాడు సెక్రటరీ అంటే ఓ నాలుగు తెప్పించండి అంటాడు ఈయన నాలుగు ఎందుకండి ఒక డబ్బా ఉంటుంది చాలు కదా కాదు ఎందుకైనా ఉంటుందో నాలుగు తెప్పించాడు ఈయన సొమ్ము ఏం పోయా నాలుగు వేసుకోమని అంటాడు ఆయన ఏం చేస్తాడు నాలుగు అన్నాడు పంతులు కాదు మళ్ళీ తర్వాత ఆయనే మూడు రోజులు అయిన తర్వాత నాలుగో రోజు ఉండగా ఇంకో డబ్బా తెప్పించుకొని మనం అధికార బాబు ఆరు వేసుకోని ఆయన చెప్తాడు వాడు ఆరు తీసుకొచ్చాడు ఈ యజ్ఞంలో మిగిలిపోయింది అది మన వాళ్ళు ఇంటికి పట్టుకొండకూడదు అని ఏదో నియమం ఎవడో పెడతారు నియమం శివుడు ఆలయంలోకి వెళ్ళి ప్రసాదం తీసుకోకూడదని నియమం పెడతాం శివుడికి పూజ చేసిన వాడిని ముట్టుకోకూడదని నియమం ది స్వీపుల్ ఆఫ్ క్రేజీ ఫలో స్వీపుల్ ఇది మీరు ఎరగరు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ది ఆర్థడాక్స్ పీపుల్ ఆర్ బ్లైండ్ టు ది ట్రూత్ వాళ్ళకి ఏమీ తెలియదు శివుడికి పూజ చేసిన వాడిని ముట్టుకోకూడదు వాడిని శివల అని అంటారు శివల అని ఒక కమ్యూనిటీ వాళ్ళతో పాటు భోజనం చేయరు వీళ్ళు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళవరు వాళ్ళింటిని భోజనానికి వెళ్ళవరు వాడు అపవిత్రుడు శివాలయంలో ప్రసాదం తీసుకోడు కృష్ణాలయంలో పుచ్చుకుంటాడు మాట చక్రపో వీళ్ళ ధర్మాలు ఇలా ఏడిసాయి మరి ఏం చెప్పమంటారు వీటికి ధర్మాలని పేరు వీటిని చూస్తే ఏ హ్య భావం కలుగుతుంది తప్ప ధర్మబుద్ధి దాంట్లో ధర్మమే ఉందండి ధర్మం ఉంటే అలా ఉంటుందా అంత అధ్వాన్న ఉంటుందా ధర్మం ఉంటే కష్టంలో ఉన్నవాడికి సహ సహాయం చేస్తే అది అలా ఉంటుంది కానీ ధర్మం ప్రసాదం పుచ్చుకుంటే ధర్మం పుచ్చుకోకపోతే ధర్మం ఇలా ఉంటాయా ధర్మాలు ఎనీవే ఐ డోంట్ నో ఐ సైడ్ కాబట్టి వీళ్ళు అంతర్ముఖులుగా అవ్వాలి బహిర్ముఖులుగా ఉంటే ఉపయోగమే ఉంది అంత విషో క్వాంటిటీని ఎక్కువ వేయడము సంయమానికి విరుద్ధం కాబట్టి మీరు అగ్ని హోమం చేసి అగ్నిలో హోమం చేసేప్పుడు సరైన పదార్థమే వేయాలి క్వాంటిటీ మితముగా ఉండాలి అది సంయమము వాగింద్రియము అగ్ని ఇది అగ్ని ఇక్కడ సరైన మాటే మాట్లాడాలి అది కూడా మితముగా ఉండవాలని పరుషంగా మాట్లాడద్దు అధికంగా మాట్లాడవద్దు అది సంయమం ఎందుకు ఈ సంయమము అన్నట్లయితే వాగింద్రియము దాన్ని బట్టి ఇతర ఇంద్రియముల ఎడలా సంయమము ఉన్నట్లయితే మీకు అంతర్ముఖత్వము సరళంగా అబ్బుతుంది ఎందుకంటే వాగింద్రియం కూడా బయటికి పోవడమే మాట్లాడమంటే బయటికి పోతూ ఉండడమే బయటవాడి గురించి కదా మాట్లాడేది కాబట్టి ఈ బహిర్ముఖత్వం తగ్గి మీకు ప్రాజ్ఞోపాసన చిక్కుతుంది కుదురుతుంది కాబట్టి మీరేం చేయాలి వాక్ని మనస్సులో విలీనం చేయాలి అని ఈ విధంగా ఆ ప్రాజ్ఞుణ్ణి చేరుకోవడానికి దారిగా ఇవన్నీ విధించారు ఇవి విధించింది ఒక జడప తత్వాన్ని ఉపాసన చేయడం కోసం కాదు ప్రాజ్ఞుణ్ణి చేరుకోవడం కోసమే ఇదంతా విధించినారు మృత్యుముఖ ప్రమోక్షణ ఫలత్వాచ ఇప్పుడు జేన్ని ఉపాసన చేస్తే అది అయిపోతారు సపోజ్ ప్రధానాన్ని ఉపాసన చేశారనుకోండి మీరు జడు లేర్చుంటారు మృత్యువు నుంచి విముక్తి లభించాలి మృత్యువు నుంచి విముక్తి లభించాలంటే కేవలము పరమాత్మ యొక్క ఉపాసన వల్లనే మృత్యువు నుంచి విముక్తి లభిస్తుంది అంటే వీడు పరిచ్ఛిన్న జీవభావం నుండి పరమాత్మ భావంలోకి చేరుకుంటాడు ఆ విధంగా మృత్యువు నుండి విముక్తులైపోతాడు మృత్యువు నుండి విముక్తి వాడేదో స్పెషల్గా ఉంటాడని వాళ్ళని విమానంలో గుర్తుపెట్టి ఇక్కడికే ఇక్కడికి తిప్పుతాడని అలా కాదు మృత్యు నుండి విముక్తి అనేది ఎలా ఉంటుందో తెలిసినా వెరీ ప్రాక్టికల్ ఈ మృత్యు మాట వాడి బుద్ధికి రాదు ఇప్పుడు ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ డెత్ హీ జస్ట్ నాట్ కాన్షియస్ ఆఫ్ డెత్ డెత్ అన్నది ఇలా ప్రసంగ రావడమే తప్ప డెత్ అనేది అజ్ఞానం వల్ల ఉంటుంది తెలుసుకుంటే డెత్ అనేది లేదు అనే ఈ ప్రసంగంలో డెత్ మాటే తప్ప అదర్వైజ్ ది ఐడియా ఆఫ్ డెత్ బుద్ధిలోకి రాదు అది ఫ్రీడమ్ గ్రేట్ ఫ్రీడమ్ మీరు తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అది ఎంత ఫ్రీడమ్ అంటే ఈ ఆ ఫ్రీడమ్ లేని వాళ్ళని చూస్తే మీకు అర్థం ఫ్రీడమ్ లేని వాళ్ళని చూస్తే మీకు తెలుస్తుంది మీకు తెలుసా పెద్ద వయస్సు వచ్చి ఎంతో కాలం మనం బతకము అనే ఫీలింగ్లో మనిషి పడ్డప్పుడు వాడు డిప్రెషన్లోకి పోతారు డిప్రెషన్ వస్తుంది అప్పుడు ఆ డిప్రెషన్ యొక్క ఎఫెక్ట్స్ చూసి వీళ్ళు ఏమనుకుంటారు ఇది ముసలిధనమే కొంచెం ఎక్కువగా ఉండి వీడిని పీడిస్తోందనుకుంటారు తప్ప అది డిప్రెషన్ అని వీళ్ళు తెలుసుకోలేరు చుట్టుపక్కల ఉన్న తెలియదు డిప్రెషన్ అని తెలియదు వీళ్ళకి ఏ ఈ ఫిజీషియన్స్ డాక్టర్లు వీళ్ళు ఉంటారు ముఖ్యంగా ఈ సజ్జన్స్ ఉన్నారంటే ఎప్పుడు ఏది కొద్దామనే దృష్ట తప్ప వారికి ఏదో ఈ స్టెంట్ తీసేసి ఆ స్టెంట్ పెడదామను లేకపోతే బైపాస్ పెడదామను లేకపోతే మోకాలు చిప్పకి ఆపరేషన్ చేసి కోసి కొత్త మోకాలు చిప్ప పెడదాము ఈ ముసలాయిని పట్టుకుని వీళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తారే తప్ప వీటి డిప్రెషన్లో ఉన్నాడనే సంగతి వీళ్ళు పట్టుకోరు అసలు తెలియదు అది ఒక మంచి అనుభవం కలిగిన ఫిజిషియన్ అయితే తెలుసుకుంటాడు ఈజ్ ఏం డిప్రెషన్ వెరీ సింపుల్ యాంటీ డిప్రెషన్స్ ఉన్నాయి మార్కెట్లో గాడ్ బ్లస్ దెమ్ వాళ్ళు ఏదో రీసెర్చ్ ఏది చేసి వాళ్ళు కూడా మనకు మళ్ళాగా ఆయుర్వేదం ధన్వంతని ఇలాంటి కబుర్లు చెప్తూ కూర్చుంటే ఏ మందు ఉండేది కాదు మార్కెట్లో వాళ్ళు అలా అనుకుంటా చక్కగా ఓపెన్ మైండ్ తోటి రీసెర్చ్ చేశారు కాబట్టి మీకు ఏదైనా మందు కావాలంటే దొరుకుతున్నాయి ఇప్పుడు కడుపులో మంటొచ్చిందనుకోండి హోమిప్రొజోల్ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది ఈ హోమిప్రొజోల్ ఇరవై ఏళ్ల క్రితం లేదు పాతికేళ్ల క్రితం లేదు ఓమి పురుషు పాతికేళ్ల క్రితం కడుపులో మంటొస్తే ఇదేదో అల్సర్ అయి ఉంటుంది లేకపోతే మరో యాసిడెంట్ తెలుస్తూనే దాని ముఖం మీదే అలసరికి ఏం చేయాలి పొట్ట కొయ్యాలి అలసర్కి ఎండాస్కోపీ కూడా ఉండేది కాదు పొట్ట కొయ్యడమే పొట్ట కోసిన తర్వాత వాడికి అలసర్ పోయి ఉండదు ఏముండదు ఏదో చిన్న ఇబ్రేషన్స్ ఏదో ఉంటాయి you see what you want to see aa ikkada edo unda ani dannu santhashe malli kotta puttesi icu lo maaridani sajjari is considered the failure of medicine kabatte aa taruvade emaindi research chesi ee acid acid oske calcium handle raksha kaabala to edam gaado acid production nanu inhibit cheyali యాసిడ్ పంపింగ్ హెబిటర్స్ ఏవో ఇన్జైన్స్ ఉంటే మా శాస్త్రి గారు మంచి విద్వాంసులు రామశాస్త్రి గారు కూర్చుని ఉన్నారు వెనకాల ఆయన పెద్ద సైంటిస్ట్ దీంట్లో ఆయన ముందు అసలు మేము మాట్లాడుకోవడము ఆయన జబర్దస్తిగా మాట్లాడేస్తున్నాం సో వాళ్ళు రీసెర్చ్ చేసి ఓ రానిటిన్లో ఓ మాలిక్యూలు ఓమోప్రోజోన్లోనే ఇంకో మాలిక్యూలు తర్వాత అలా వచ్చాయి ఇవి బేసిక్ మాలిక్యూల్స్ ఈ రోజు కూడా అవి మార్కెట్లో మీకు దొరుకుతాయి కింద కింద దొరుకుతుంది ఆయన దగ్గరికి వెళ్తే ఇస్తాయి ట్యాబ్లెట్ మీరు యూఆర్ యు ఆర్ కంఫర్టబుల్ చూడండి రీసెర్చ్ యొక్క ప్రభావం ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే పెద్ద వయసున్న వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది కాబట్టి మొన్న ఎవరో ఆయన ఎలా ఉన్నారంటే నేను మీరు ఒకసారి ఫిజిషియన్ నిలిచి చూపించండి డిప్రెషన్ అయ్యి ఉంటుంది ఆయనకు డిప్రెషన్ ట్యాబ్లెట్ రోజుకో టాబ్లెట్ అండి ఎనభై ఏళ్ళు ఉన్నాయని డిప్రెషన్తో సఫర్ అవ్వడానికి అంటే ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే నష్టమే ఉంది ఇప్పుడు అరవై ఏళ్ళవాడు యాభై ఏళ్ళవాడు ఇప్పటి నుంచి డిప్రెషన్స్ మొదలు పెడితే వీడు ఎప్పటికీ తేలేను అని కొంత హెజిటేట్ చేయాలి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి ఎనభై ఐదేళ్ల వాడికి సైడ్ ఎఫెక్ట్ ఉన్నది ఏం ఒక టాబ్లెట్ యాంటీ డిప్రెషన్ ఒకటి వరగడం ఒక యాంటై యాసిడ్ ఒక యాంటీ డిప్రెషన్ అంటే ఒక ఒమీప్రోజోలు ఒక యాంటీ డిప్రెస్ ఏదో ప్రొజాక్వో ఏదో ఉంటుంది అదొకటి ఇవి రెగ్యులర్గా వాడస్తూ ఉండడం కొంత పీస్ఫుల్గా జీవిస్తాడు ఉన్నంత కాలము కాబట్టి వాళ్ళకి వాళ్ళు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారో మృత్యు భయం ఉంటుంది అందుకోసం డిప్రెషన్లోకి వెళ్తారు మీరు వేదాంత విద్యార్థులు మీకు ఆ సమస్యలు ఉండవు ఆయన తెలియదు వేదాంతం చదివితే ఏం ఒరిగింది స్వర్గం వచ్చిందా ఇక ఇదే స్వర్గం జీవితం స్వర్గం ఎందుకంటే నేను చచ్చిపోతాననే ఐడియా మీకు రాదు బికాజ్ మీ సబ్కాన్షియస్ నుంచి నేను చచ్చిపోతాననే ఐడియాని చెరిపేయడం అది చెరిగిపోయింది అది ఉండదు మీకు మీ సబ్కాన్షియస్లో ఐడియా ఉండదు కాబట్టి ఏదో మోకాలు నిపులుగా ఉన్నాయి ఇది బాగులేదు అది బాగులేదు అదే అనిపిస్తుంది తప్ప నేను చచ్చిపోతానేమో అనే భయం ఉండదు చచ్చిపోతానని తెలుస్తుంది అంటే దేహం పడిపోతుంది అని తెలుస్తుంది కానీ భయం ఉండదు చిరునం తప్ప భయం ఉండదు యు ఆర్ ఓకే యు ఆర్ నాట్ వెల్ ఫైన్ యు ఆర్ అన్ ది బెడ్ ఫైన్ బట్ యు ఆర్ నాట్ ఎ మృత్యుముఖం నుంచి మోక్షం అంటే అలా వేదాంతం అంటే ఇప్పుడు ఇక్కడ మీరు పొందవలసిన ఫలం ఇదేదో స్వర్గాదుల వల్ల లభించే ఫలం కాదు ఈ మృత్యుముఖం నుంచి ఆ మృత్యు యొక్క కోరల నుండి వీడు విముక్తుడైపోతాడు అంటే అది ఎప్పుడది ఇప్పుడు అది ఎలా లభిస్తుంది మీకు ప్రాజ్ఞోపాసన వలన లభించును అది అవ్యక్తాన్ని ఉపాసన చేస్తే అది వస్తుంది కాదు కాబట్టి ఫలం ఏదైతే చెప్పారో ఎవరి మృత్యుముఖా ప్రముఖ్యతే ఆ ఫలమును బట్టి ఇది పరమాత్మ యొక్క ఉపాసనే కానీ అవ్యక్తోపాసన లేక ప్రధానోపాసన కాదు నహిమాత్ర నిష్య సాంఖ్యలు చాలా ఇంటలెక్చువల్లీ ఆనెస్ట్ పీపుల్ వాళ్ళు కూడా వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే ప్రధానాన్ని ఉపాసన చేస్తే మృత్యువు నుంచి విముక్తులవుతాడని వాళ్ళు అనరు వాళ్ళు ఏమంటారంటే పురుషుడికి ప్రకృతికి ఉండేటువంటి తేడాను తెలుసుకుని తాదాత్మ్యాన్ని చెందకుండా ప్రకృతితో పురుషుడు పురుషుడుగా వివేకంతో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మృత్యువు నుంచి బయటపడతాడు అని వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పేదేదే కాబట్టి ప్రధానాన్ని ఉపాసన చేస్తే మృత్యువు నుంచి బయటపడతాడనే మాట వాళ్ళు ఒప్పుకోదు కాబట్టి ఈవెన్ అకార్డింగ్ టు యూ ఇది ప్రధానోపాసన అవ్వదు ఎందుకంటే ఫలము అది ప్రధానోపాసన కాదు అని స్పష్టం చేస్తూ ఉన్నది కేవల ప్రధానోపాసన చేత మృత్యు విముక్తి ఉండదని వాళ్ళు ఒప్పుకుంటారు ఎలా మృత్యు విముక్తి ఎప్పుడు వస్తుందో తెలుసున్నా వాళ్ళు చెప్పిన మాట చేతనాత్మవిజ్ఞానాధి మృత్యుముఖాముచ్యతే ఇది అభ్యుపగమ వాళ్ళ సిద్ధాంతం కూడా ఏంటంటే వీడికి మృత్యు ఎప్పుడు వస్తుందో తెలుసునండి వీడు ప్రకృతితో ఐడెంటిఫై అయినప్పుడే మృత్యు వస్తుంది దేహంతో ఐడెంటిఫై అవ్వాలి నేను దేహము అనేటువంటి అభిమానంలో వీడు బ్రతకాలి అంటే అర్థం ఏంటో తెలుసునండి దాని అర్థం ఏంటంటే నేను ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇప్పుడు మీరు సంసారంలో ఉంటారు పూజలో వీ ఉంటారు గాడ్ బ్లెస్ దెమ్ ఏదో తీర్థయాత్రలు అంటారు దానాలు ధర్మాలు ఇవన్నీ చేస్తారు చాలా క్యాల్కులేటెడ్గా డబ్బు సంపాదిస్తారు భోగాలు కూడా అనుభవిస్తారు అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ దేహము నేను కాదు అనే ఐడియా కూడా వాళ్ళు అలాంటిది ఒకటి ఉందని కూడా కాబట్టి వాళ్ళ థింకింగ్లో వాళ్ళ విషంలో నేనంటే దేహమే నేనంటే దేహమే అది వాళ్ళ విషం అంచేతనే వాళ్ళకి ఒకే ఆత్మ అనేది ఇట్ ఈస్ బియాండ్ దేవ్ వైల్డెస్ట్ ఆఫ్ ది డ్రీమ్స్ వైల్డెస్ట్ ఆఫ్ ఇమాజినేషన్ ఒకే ఆత్మ వాడు ఇప్పుడు శ్రీకృష్ణులో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అన్నది ఇటీ ఇస్ ద వైల్డెస్ట్ ఆఫ్ డ్రీమ్స్లో కూడా వాడు అలా ఊహించలేడు అంత బలంగా దేహాభిమానంతో ఉంటారు నేనే దేహము అలా ఉంటారు సంసారం అటువంటి వాడికి మృత్యువు ఎక్కడి నుంచి తప్పుతుంది తప్పదు మృత్యు ఉంటుంది కానీ ఎవడైతే నేను చేతనుడను నేను దేహము కాదు చైతన్యము నా స్వరూపము ఆ ఎరుక నా స్వరూపము దేవుడో దేహమో తర్వాత చూద్దాం ముందు ఎరుక నా స్వరూపము ఈ ప్రకృతి నా స్వరూపం కాదు అని వివేకాన్ని ఎవడైతే చేస్తాడో వాడికి మాత్రమే మృత్యుముఖము నుండి విముక్తి కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని వేదాంత విచారం ఆత్మ విచారం చేస్తున్నాం కనుక ఆత్మ మృత్యువుకు అతీతమైనది మనం అనుకుంటున్నాము అవన్నీ కూడా మన సబ్కాన్షియస్లో అలా ఉంటాయి అండి మనకి మృత్యు భయాన్ని తొలగిస్తాయి కానీ మీరు దేవాలయంలో కూర్చున్నారా ఏదైనా పబ్లిక్ ప్లేస్లో కూర్చున్న ఏదైనా మాళ్ళులో ఉన్నారనుకోండి మీకు మృత్యువు లేదని వాళ్ళు చెప్తారా మీరు వింటారా అలా అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అసలు ఈ కాంతి అండ్ ఇమాజిన్ దేవాలయంలో కూర్చున్నారనుకోండి మృత్యువు మీకు లేదు అని ఏమైనా వాళ్ళు ఏమైనా అసలు ఆ మాట ఉంటుందా ఉండదు వాళ్ళు ఏమంటారంటే త్రియంబకం యజామహే జపం చేయండి మీరు మృత్యువులు మృత్యువు మిమ్మల్ని ఇంత రాదంటారు అంటే అప్పుడు మనం అడగాలి ఏమయ్యా త్రియంబకం యజామహే అని జపం చేస్తే నేను ఇంకా చచ్చిపోనా అని అడగాలి అడిగితే ఏమో బాబు నాకు తెలియదు బాబు నేను మీకు జపలే అంటే అర్థమేంటి దాని దాని వీక్నెస్ మీకు తెలిసిపోయింది కదా అక్కడే దాని బతుకు బయటపడి అంటే ఏమిటి నీకు దేహాభిమానం ఉన్నంత వరకు ప్రియంబక యజామహే పది వందల కోట్ల సార్లు నువ్వు జపించినా నీకు మృత్యువు తప్పదు అని తెలుస్తూనే ఉంది కదా కాబట్టి మృత్యుముఖాముచ్చేదంటే అలా కాదు లేకపోతే ఆయుష్ హోమం ఓకే నేను ఆయుష్ నువ్వే చేయించు నీకు పది గట్లు దక్షిణిస్తాను ఇంకా నేను చచ్చిపోను కదా నాకు మృత్యువు కదా అని మీరంటే ఎవడాది మాకు తెలియదండి మీరు ఇంకా చేయించుకోండి అని వెళ్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా చిత్రంగా ఉంటాయి అంటే ఏంటంటే విచారము చేయకుండా రమణీయంగా ఉంటాయి కాబట్టి నేను చేతన స్వరూపుడను ఈ దేహాధికము ప్రకృతి నేను వాటితో ఐడెంటిఫై అవ్వను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికే మృత్యువు నుండి విముక్తి అని సాంఖ్యులు చెప్పి మాట కాబట్టి మీ సిద్ధాంతం ప్రకారం కూడా మృత్యువు నుండి విముక్తి అనేది ప్రధాన ఉపాసన వల్ల రాదని చేతనాత్మ విజ్ఞానం వల్లనే మృత్యువు నుండి విముక్తి కలుగుతుందని మీరు చెప్పి కాబట్టి సడన్గా ఇక్కడికి మృత్యుముఖాత్ ప్రముచ్యత అనే ఫలం వాక్యం దగ్గరికి వచ్చి ఇది ప్రధాన ఉపాసనా అని లభిపోయాను ఓకే చూసేదా సర్వేషు వేదాంతేషూ ప్రాజ్ఞైవ ఆత్మన అశబ్దాది ధర్మత్వం అభిలభ్యతే ఇటువంటి వాక్యాలను మీరు విన్నట్లయి చూసినట్లయితే మీకు ఒక సంగతి వెంటనే పొట్టొచ్చినట్టు తెలియాలి అదేమంటే శంకరుల కాలంలో ఇప్పుడున్నటువంటి ద్వైతవాదములు ఈ విధంగా లేవు నెంబర్ వన్ నెంబర్ టూ శంకర్ల కాలంలో ద్వైతులు ఉన్నారు ఈ సంఖ్యలు వీళ్ళందరూ ద్వైతులే కానీ వీళ్ళు ఉపనిషత్తులని పట్టుకున్న వాళ్ళు కాదు వాళ్ళు ఉపనిషత్తుల జోలికి రాలేదు ఎందుకంటే ఉపనిషత్తుల్లో ద్వైతం లేదు దాన్ని పట్టుకుంటే మనకే ఉపకారం అనేవేవో శాస్త్రాలు వాళ్ళు రాసుకుని మరొకటేదో పట్టుకున్నారు తప్ప ఉపనిషత్తుల జోలికి రాలేదు ఉపనిషత్తుల దూరం వచ్చిన ప్రయత్నం ఈ సాంఖ్యులు ఈ విధంగా ఓ చిన్న మొక్క పట్టుకుని అది కూడా మాదే అని తప్ప ఇదే జనరల్వే వాళ్ళు ఉపనిషత్తుల్ని దూరంగా పెట్టారు ఆ కూడా అద్వైతులే ఉపనిషత్తులని పట్టుకున్న వాళ్ళందరూ కూడా అద్వైతులే ఇది శంకరుల యొక్క కాలం ఈ పాయింట్ మీకు అర్థమయ్యాయండి తరువాతి కాలంలో వచ్చిన మార్పు గమనించండి ఆ మార్పు ఏమిటంటే ఉపనిషత్తులు ఊరికే లెక్కకు మించి కొత్త కొత్త ఉపనిషత్తులన్నీ కుక్క గొడుగులు పుట్టినట్టుగా పుట్టారు ప్రతిదీ ఉపనిషత్తే ఎందుకంటే పురాణం చెప్తున్నాను అంటే ఉండే ప్రతిష్ట ఉపనిషత్తు అంటే దానికదో ప్రతిష్ట ఉంది వేదము వీటన్నిటికీ బాప్ వేదం వేదానికి బాప్ ఉపనిషత్తు అది వేదానికంటే కూడా తగ్గింది ఎందుకంటే వేదాంతం కదా ఇంకైతేనే వాళ్ళు వేదాంతులండి ఏమీ అలా దూరకే దండబెడతారు దగ్గరికి రా ఇట్ ఈస్ దన్ ది హయ్యెస్ట్ అందుకోసం ప్రతి వాడు ఒక ఉపనిషత్తు క్షీరశాసనం వేస్తే మోక్షం వస్తుందని ఒకడు ఉపనిషత్తు రాసి యోగోపనిషత్తులో నో పి క్షీరశాసనం వెయ్యి యోగ నిద్ర అభ్యాసం చేయి నీకు మోక్షం వస్తుంది అమృతం వస్తుంది అమృతం అంటే ఏమిటో తెలుసు అండి ఖేచరీ ముద్ర అని అంటే నాలుకని మడతబెట్టి నాలుకని మడత పెడదాం అనుకున్నప్పుడు ఇక అడుగున ఒక ఒక టిష్యూ ఒకటిల దొరకేలా అది నొప్పి ఆ నొప్పి యోగం అంటే నేను యోగం ఇలా నాలుకని మడత కొండ నాలుకలోకి దూస్ చేయాలి నాలుకలోకి గుచ్చాలి కొంతమంది యోగులు ఏం చేస్తారంటే ఈ నాలుగుని మడత పెట్టేపుడు అక్కడ ఒక టిష్యూ ఇలా గీతలా వచ్చి ఆ వెనక్కి లాగుతుంది కదా దాన్ని కట్ చేస్తాడు ఈ థర్మోమీటర్ పెట్టేది ఎందుకు కదండి తెలుస్తోందామే కదా దాన్ని కొద్దిగా కట్ చేస్తాడు బ్లేడ్ కట్ హీలవుతుంది యవ్వనలో ఉండగా హీల్ అవుతుంది అప్పుడు ఈ నాలుగుని వెనక్కి సమస్య తగ్గిపోతుంది అప్పుడు నాలుక మడత పడుతుంది మడత పెడితే దాన్ని ఆ కొండ నాలుగులోకి గుచ్చాలి అది కా ఆకాశం ఈ చక్రాల్లో అది ఆకాశం విశుద్ధ చక్రం విశుద్ధాలు అంటే విశుద్ధి అక్కడ గుచ్చాలి గుచ్చ అలా ఉండాలి విశుద్ధి చక్రాన్ని ఉపాసన చేసి ఆకాశ ఉపాసన మనము చేస్తాం కానీ ఇలాగ నామరి అప్పుడు ఏమవుతుందంటే అమృతం దొరుకుతుంది ఎలా దొరుకుతుందో తెలిసిన ఇక్కడి నుంచి చుక్క చుక్క పడుతుంది అయిపోయింది అక్కడికి వీడి శాస్త్రం అంతా వచ్చి అమృతం అంటే చుక్కలు అనే దగ్గరికి ఆ చుక్క పడినప్పుడు ఇంకా వీడికి ఆహారం అక్కర్లేదు నిద్ర అక్కర్లేదు ఇంక తిండి అక్కర్లేదు అలా నెల రోజులు గొయ్యిలో ఉండిపోతాయి ఎందుకంటే అమృతం దొరుకుతుంది ఇదో ఉపనిషత్తు చెప్పిందంతా ఇదే ఉపనిషత్తు ఈ ఉపనిషత్తుల్ని చూస్తే సామాన్య జనం ఏమనుకుంటారు అబ్బా అని గంటే న్యూస్లు బయట తర్వాత మన మన ఆర్థడాక్స్ పండితులు వీళ్ళు ఎలా ఎక్కడైనా సంస్కృతంలో మాట ఉంటే అది ప్రమాణం కదా సంస్కృతంలో ఉంటే ప్రమాణం తెలుగులో నన్నయ్య గారు చెప్పాడు చెక్కల గారు చెప్పారంటే వీళ్ళకి లోకువా దా తె కానీ మను చెప్పాడు పరాశరుడు చెప్పాడు ఎవరు చెప్పాడు యాజ్ఞవత్ చెప్పాడు హిరణ్యక శుడు హిరణ్య ఎవరో ఉన్నారు వాళ్ళు హిరణ్య కేసు చెప్పాడు సత్యా చెప్పాడు ఇలాంటి పేరు ఒకటి మీరు తగిలిస్తే ప్రమాణం ఒక చోట ఒక ఆయన అడిగారు కింభో ప్రమాణం ప్రతిదానికి ఓ శ్లోకం హోటు అవుతూ ఉంటావు శ్లోకాలు ప్రమాణం అవుతాయా అని క్వశ్చన్ చేశాను కాబట్టి నేను ఏదో మీకు మంచి మంచి విషయాలు మీకు తెలుసుంటే బాగుంటుందని అభిప్రాయంతో చెప్పాను ఇన్ని చెప్పక్కర్లా ఏదైనా పాఠన అయిపోతుంది కానీ మీకు తెలుసుంటే మంచిది అనే అభిప్రాయంతో చెప్పాను కాబట్టి మోక్షం ఆ నుండి మోక్షం అనేది ఆ విధంగా రాదు మీరు దేహమే అయితే మీకు మృత్యువు తప్పదు మీరు దేహాభిమానము దేహం మమా అని మీరు అనుకు దేహ మమా అనే అభిమానం సరే మృత్యువు తప్పదు మృత్యు భయము తప్పదు డిప్రెషన్ ట్యాబ్లెట్ వేసుకోవటం అవసరం మీరు మీ సబ్కాన్షియస్ లోకి ఎలవెట్టు పెట్టుకోలే యు ఆర్ ది ప్రాజ్ఞ ఆత్మ దెర్ ఈజ్ నో డెత్ ఫర్ యూ మీరు డెత్ గురించి అసలు ఇట్ షుడ్ నాట్ ఈవెన్ క్రాస్ యూవర్ మైండ్ డెత్ రెడెట్ కాదు ఎప్పుడో అక్కడ వస్తుంది దేహానికి కదా వచ్చేది రెడెట్ కాదు ఎప్పుడు వస్తే అక్కడ వస్తుంది ఇట్ డజంట్ మ్యాటర్ అసలు మహాత్ములు ఏమన్నారంటే దేహానికి కూడా డెత్ లేదన్నారు ఎందుకంటే ఇట్ నెవర్ లీవ్డ్ బతికినడానికి డెత్ కానీ బతకరా లేని దానికి డెత్ ఉంటుంది ఈ టేబుల్కి డెత్తే ఉంటుంది అలాగే ఈ దేహం కూడా అది వాడి మృత్యు గురించి లిబరేట్ అయిపోతుంది మృత్యుముఖ ప్రముత్యు అయి మృత్యు అనేది ఉండదు సుఖ దుఃఖాలు ఉండవు సుఖమే ఉంటుందండి ఘటనలు ఉంటాయి తప్ప సుఖమే ఉంటుంది సుఖం ఉండదు దుఃఖం ఉండదు దే థింగ్స్ హ్యాప్ అది సుఖము కాదు దుఃఖము కాదు మీరు ఏది సుఖం అనుకుంటారో దుఃఖమే కూర్చుంటుంది ఏది దుఃఖం అనుకుంటారో అది సుఖమే కూర్చుంటుంది మీకోసం మీకోసం రహస్యం చెప్తా మీరు ఏది థింక్ అయిపోతుంది అండ్ పెయిన్ హ్యాపెన్ ఓన్లీ వన్ యూ ఎక్స్పెక్ట్ మీరు కనుక అపేక్ష లేకుంటే మీకు సుఖాపేక్ష లేదనుకోండి సుఖాపేక్ష లేదు మీకు దుఃఖం లేకు మీకు రహస్యం చెప్తా భోజనం నాకు ఫలానా విధంగా ఉంటే బాగుంటుంది అనే అపేక్ష అపేక్ష గురించి చెప్తున్నాను నేను భోజనం బాగుండకూడదని నేను అంటా భోజనం బాగుండాలి కానీ ఫలానా విధంగా ఉంటే బాగుంటుంది అనే అపేక్ష మీకు లేకుంటే ఏమవుతుందో తెలుసిన భోజనం బాగులేదు అనే పరిస్థితి సంవత్సరంలో ఒక్కసారి కూడా మీకు రాదు యూ అండర్స్టాండ్ ఆ పాయింట్ మీకు సుఖం లేకపోతే సుఖాపేక్ష లేకపోతే దుఃఖం అంటే ఏమిటో మీకు తెలీదండి యూ నాట్ నో వట్ ఈస్ దుఃఖం మీరు సుఖాన్ని అపేక్షిస్తారు ఇది ఇలా ఉండాలి అది ఎలా ఉండాలి వీడిలా ఉండాలి వాడు అలా ఉండాలి దాంతో మీకు అన్ని దుఃఖాలే వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీరు సుఖ దుఃఖాలని మనస్సు నుంచి తీసేశారో మృత్యువుని జన్మని మనస్సు నుంచి తీసేశారో అయిపోయింది మీరే జీవన్ముక్తులు దాని పేరే ప్రాజ్ఞోపాసన అని అంటారు అవుతారు తప్ప ఏవో చుక్కలు పడతాయి ఇవి పడతాయి అవి పడతాయి అది ఎక్కడికి తేలేదు ఆ నాలుగును పోసుకుంటే ఒకతను వచ్చాడు బ్రహ్మచారి ముప్పై ఏళ్ళ బ్రహ్మచారి వచ్చి ఏదో నా దగ్గరికి వచ్చాడు ఎవడో చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళరాయని చెప్పారు ఏదో కొంచెం రామచంద్రం ఇలాంటి మంచి సలహా పెట్టుకోవడం వీళ్ళు అయిపోయింది లేదు సంధ్యా లేదు ఎక్కడో ఎక్కడో ఏం చేసేవా అంటే ఈ హృషికేశ్ పైన గుహ ఉంది ఆ గుహలో ఆరు మాసాలు మూడేళ్ళు తపస్సు చేశాడని చెప్పాడు ఆ చాలుసే తెలివితే కట్టినట్టు ఏం తపస్సు చేశాయి నీ తలకాయ తపస్సు ఏం తపస్సు చేయడం ఏంటండి తప్ప ఆలోచన శాస్త్రం చదువుకుంటే తపస్సు అవుతుంది తప్ప అక్కడెక్కడో గుహలో కూర్చున్నానంటే వీడి వీడి అనుభవం ఎంత వీడంతా వీడికి తపస్సు పెద్ద కాయ ఏదో కట్టింది అక్కడ ఏమిటో ఏదని అది కనుకడుతుంటే ఎవరో ఏదో గాయం జరిగినట్టుంది నేను ఆ గుహలో ఉన్న రోజుల్లో రాయ ఏదో పడి కోసుకుపోయింది అప్పుడు మరి కోసుకుంటే దానికి ఏదైనా చేస్తే ఎనివే విభూతి అద్దెట విభూతి పెట్టే విభూతి పెట్టే బాగానేది అని పైగా నాకు సలహా నాకు బోధిస్తాడు ఏమని విభూతి క్యూర్ చేసినట్టుగా ఏముంది క్యూర్ చేయని నేను చెప్పాను ఇటువంటి మాటలు ఇంకొక మాట నా దగ్గర మాట్లాడేమంటే నేను ఇక్కడ నుంచి బయటకు మందులు చేస్తాను యూ డోంట్ ట్రై టు టీచ్ విభూతి ముఖానికి పెట్టుకోమన్నారు కానీ గాయాలకి పెట్టుకోమని అమ్మూరు చెప్పలేదు గాయం తగిలితే నువ్వు మందు వేసుకోవాలి ఏదో సైబార్ రాసుకున్నా కూడా పర్వాలేదు ఏదో సల్ఫా డ్రగ్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది అంటే నాకు తగ్గింది కదా అంటాడు నువ్వు ముప్పై ఏళ్ళ వయసులో ఉన్నావు కాబట్టి తగ్గింది నాట్ బికాస్ ఆఫ్ ది భూతి ఆ తగ్గడం కూడా ఎలా తగ్గింది ఇంత కాయ కింద వచ్చింది అది నువ్వు చేసిన పొడక లేకపోతే చిన్న మత్స్సు ఉండి ఊరుతుంది ఆ టిష్యూస్ అన్నీ కూడా అధ్వాన్నంగా ఇటు గ్రో అయ్యి అటు గ్రో అయ్యి అన్నీ కలిపి మొత్తానికి ఒక పెద్ద కాయ కింద తేలింది అది కాబట్టి ఇదో ఇటువంటి వేషాలు వేయకూడదు క్లారిటీ ఆఫ్ థాట్ స్పష్టంగా తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి వేదాంతములలో ఆ ప్రాజ్ఞా ఆత్మను అశబ్దాది ధర్మాలతో వర్ణించారు అశబ్దము స్పర్శమ రూపము అది పరమాత్మ యొక్క వర్ణన కాదు అది ప్రాజ్ఞాత్మ యొక్క వర్ణనే అంటే మీరు అనొచ్చు మరి ప్రాజ్ఞాత్మకి పరమాత్మకి భేదం లేదు కదా అని చిరంజీవ ఎస్ యుర్ రైట్ బట్ స్టిల్ అది ప్రాజ్ఞుని యొక్క వర్ణనే తప్ప ఈ ప్రాజ్ఞుడి కంటే భిన్నంగా ఎక్కడో ఉన్న పరమాత్మ యొక్క వర్ణనైతే కాదు ఎనివే ది పాయింట్ ఈజ్ ప్రాజ్ఞ ఆత్మన అశబ్దాది ధర్మత్వం అభివృ్యతే వేదాంతములన్నీ అలాగే చెప్పాయి తస్మాత్ నధాన అత్ర జ్ఞేయత్వం అవ్యక్తశబ్దనిర్దిష్టత్వం వా కాబట్టి ప్రకరణంలో సా కా అవ్యక్త పురుష పర సాష్ఠా స పరాగతి అనే వాక్యం సా పరాగతి అన్న చోట ప్రధానము నిర్దేశింపబడలేదు అవ్యక్తమనే శబ్దం ప్రధానాన్ని చెప్పడం లేదు పోనీ మరో రకంగా అక్కడ ప్రధానానికి ప్రవేశం ఉన్నదంటే అది కూడా లేదు ఇది ప్రధానము కానే కాదు ఇది ప్రాజ్ఞుని యొక్క ఉపాసన దీంట్లో పనిలో పనిగా ఇంకో అంశాన్ని టేకప్ చేసి ఆయన విస్త చెప్పబోతున్నారు ఇప్పుడు కఠోపనిషత్తులో నచికేతసుడు ఎన్ని ప్రశ్నలు లేక ప్రశ్నయే వరము ప్రశ్న వరము అంట ప్రశ్నయే వరము మూడు వరాలు అంటే మూడు ప్రశ్నలు ఎందుకంటే జ్ఞానాన్ని మించిన వరం ఏముంటుందండి ఇప్పుడు వరం అంటే నాకు డబ్బు ఇవి బంగారం ఇయ్యి అదే వరం అంటే నాకు మూడు విషయాలు మీరు చెప్పండి అదే వరం కృష్ణయే వరం ఇది మరి ఉపనిషత్తు ఇదే మామూలు పురాణ కథలో వరం అంటే ఎలా ఉంటుంది అదే ఎలా ఉంటుంది లెక్కించబోతూ ఉంటుంది ఇక్కడ వరం అంటే నచకేతృతికి యమధర్మరాజు గారి వరం అంటే ఒక ప్రశ్న యాజ్ఞవల్క్యుడి దగ్గరికి జనక మహారాజు వస్తాడు వచ్చి నాకు దండం పెడతాడు ఏమోయ్ నువ్వు మహారాజు వై ఉండి ఇంత వినయం గలవాడివి నీకు నేను వరం ఇస్తున్నాను తీసుకో అంటాడు యాజ్ఞవల్క్యుడు యాజ్ఞవల్క్యుడు వరం ఇస్తాడు అంటే ప్రశ్న ప్రశ్నయే వరం నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు చెప్పండి అదే వరం సరే అదే వరం కాబట్టి ఇక్కడ కూడా మూడు వరాలు మూడే వరాలు నాలుగు నాలుగు కాదు రెండు కాదు ఏమిటా మూడు ఆయన ఎచ్చుకేటస్ అడిగింది ఏమిటా ఆయన చెప్పింది ఏమిటి ఆ వివరణ అంతా సెట్ ఇక్కడ ప్రధానం ఏది లేదు అని స్పష్టమవుతుంది అదే టాపిక్ ప్రధానమంటూ ఇక్కడ ఏమి నేను కూడా ఆ ప్రశ్నలు సమాధానాలు ట్యాలీ చేసుకోవాలి ఈ ప్రశ్నకి ఈ ప్రశ్న తర్వాత ప్రయాణమేవ మీరు ప్రధానాన్ని అక్కడ చొప్పించాలంటే మూడు ప్రశ్నలు సరిపడవు నాలుగు ప్రశ్నలు అవసరం అవుతాయి అక్కడ నాలుగు ప్రశ్నలు లేవు మూడే ఉన్నాయి కాబట్టి మీ ప్రధానం బయట నిలబడాల్సి ఉంటుంది తప్ప లోపలికి వచ్చేందుకు అవకాశం లేదు అని చెప్పబోతున్నారు ఈ చక్కటి విచారం కఠోపనిషత్తు మీద చక్కటి సమగ్రమైన విచారం ఉంటా వచ్చేస్తుంది ఆ సెక్షన్లో అధికారంలో ఉండాలి దీన్ని మల్టీక్లాస్లో మనం చూద్దాం పూర్ణముద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదీయతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే